పరిశుద్ధుడా ప్రేమ గల దేవ జీవ గల తండ్రి ఈ సయానికి వందనాలు స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మహోన్నత ఒక దేవ నిన్న నేడు ఏకరిత ప్రియపరులకు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావ మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఏమైనా గడిచిన కాలం కాచి కాపాడి నేను ఎక్కువ చోట ఈ మధ్యాహ్న కలసి ప్రవాహని స్థుతించుటకు నీ నీకు మొరపెట్టుటకునైనా మీరు ఇచ్చిన గొప్ప దండతను మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగంలో నీకే కలుగును కాదు ఇదన్నా తండ్రి దినమంతా నాన్న మీ సహాయం చెప్పిన నడిపించి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందన అనుకున్నాం ఇదిగో నా మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం మీ నామాన మేము ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన కూడి ఉంటారో ప్రభా అక్కడ మీరు ఉంటున్నారు తండ్రి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభా మీరు మాతో ఉన్నారు తండ్రి ఆయన మా పాటల ద్వారా మీరు మహిమనందని మీ ఆయన మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి ప్రభావం ప్రతి మొరను ఆలకించిన ప్రవాబు అనుగ్రహించండి ఆయన మీటింగ్ అంతటిని ప్రభావ మీ నామానికి మహిమకరంగా జరిపించండి ప్రభావ రానైనా బిడ్డలందరూ నడిపించడం టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరే తోడండి కాపాడి ఆయన మీ నామ ఈ మీటింగ్ అందు మీరే మహిమనందం అని ఏసు క్రీస్తు పరిషో అన్న మమ్మల్ని ప్రార్థించి పెడుకుంటున్నాను ప్రజరా బ్రెదర్ విధేయతే అర్థము చెప్పిన వినయ మనస్ మనస్కుడా విధేయులుగా ఉండు మాదిరిచు పిననా విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్ కుడా మనస్కుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన నాయసయ అవిధేయత తొలగించుమయా నిదిన మనస్సు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నిదిన మనసు కలిగించుమయా విదేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన నాయసయ్యా పరిచర్య చేయుటకై ధరకి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య చేయక పాపేని క్షమించిన ప్రేమ దీప్తివీ పరిచర్య చేయుటకై ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య చేయక పాపిని క్షమించిన ప్రేమ దీప్తివి శిలోవ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటవి అధికముగా హెచ్చింపబడి అధికముగా హెచ్చింపబడివి అవిధేయత తొలగించుమయా నీ మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నిధిన మనసు కలిగించు కలిగించుమయా విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా మాదిరి చూపిన నాయసయ్యా పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికిలో బడితీ ప్రతి విషయములు పంపిన వాణి చిత్తము నెరవేర్చివీ పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికిలో బడితీ ప్రతి విషయములు పంపిన వాణి చిత్తము నెరవేర్చితివి శ్రమలు పొంది ఆజకుడవని దేవుని చే పిలువబడివి శ్రమలో పొంది యాజకుడవని దేవుని చే పిలువబడివి రక్షణకు కారకుడవైతివీ రక్షణకు కారకుడవైతివీ అవిధేయత తొలగించుమయా నీ దీన మనస్సు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా మనసు కలిగించు మయా విదేయతకే అత్తము చేపిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన నాయసయ్యా హలో థ్యాంక్ యూదర్ ప్రెసిడెంట్ అత్యున్నత సింహాస్ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడ వై నేవా అత్యంత ప్రేమా స్వరూ వినిీవే ఆరాధంతో నిన్నే అత్యంత ప్రేమా స్వరూపి వినివే ara din to nu ninne a ha ha hallelujah a ha ha hallelujah a ha ha hallelujah a ha ha amen a ha ha hallelujah ేయ అహుయా అహ మేం ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచన క ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతిస్తోత్రం ఆహా లే పూర్ణుడ స్తోత్రం కృపతో రక్షితి స్తోత్రం కృప సత్య సంపూర్ణుడోత్రం కృప రక్షిత్తి స్తోత్రం నిర మి చీ విమోచించి నావు నక్షణ కర్త స్తోత్రం నిరక్తమి చీ విమోచించి నావు నక్షణ కర్త స్తోత్రం ఆహ Aha ah, hallelujah aha amen aha hallelujah aha hallelujah aha hallelujah aha ah, amen స్థుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం స్థుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం ఆహా హాహా లేలుయా Ah ha ah, ah, ha hallelujah ah ha ha ah, hallelujah ah ha ha amen ah ha ha hallelujah ah ha ha hallelujah ah ha ha hallelujah ah ha ha amen మృత్యుంజయుడా స్తోత్రం మహాగనుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం మమ్మునుగుని పూవా త్వరలో రానున్న మేఘా స్తోత్రం ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహాహా లేలుయా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 నువాడ స్తోత్రం అల్పా మేఘ స్తోత్రం ఆమె ననువాడ స్తోత్రం అల్పా మేఘ స్తోత్రం అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా హత్యున్నతుడా స్తోత్రం ఆ హా హా హల్లెలూయా ఆ హా హా హల్లెలూయా ఆ హా హా హల్లెలూయా హమి ఆహా లే ఆహా లే అహా లే అహమిన్ అత్యున్నత సింహాసనముపై ఆసీ దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడ వైనా దేవా అత్యంత ప్రేమా స్వరూపి వినివే ఆరాధన్ నిన్నే అత్య ప్రేమా స్వరూ వినివే aaradin to nu ninne a ha ha hallelujah a ha ha hallelujah a ha ha hallelujah a ha amen a ha ha hallelujah Ah ha ah, ah, ha hallelujah ah ha hallelujah ah amen ah ha hallelujah ah ha hallelujah ah ha hallelujah ah ha ah, amen praise the lord manoj brother మీరే మాట్లాడి నా ప్రభానికి తొలగించి వాక్యం మీద సత్యాన్ని గ్రహించగలిగి మీరు పలు జ్ఞానం చేశుదాత్మ అభివారం తనిపి పరిశుధాత్మ వస్తే ప్రభాసం నడిపించి ఈ వాక్య సత్యాన్ని నేర్పించి అలలియా మాకు బయలుపరిచే మన ఇస్తున్నాం ఎన్నో వచ్చిన బ్రదర్టీ అందుకు సీమోను అతడు ఎవ అతడు ఎవడని అందుకు సీమోను ఫార్టీ త్రీ అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుతని అతనితో చెప్పింగ్ అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బౌద్ధ కూడా చెప్పు మనిను సీమో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సీమంతో దేవుడు ఇక్కడ నీతో ఒక మాట చెప్పవాలని ఉండేవాడు కదా అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు వినస్తులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏ పది దేనారములను అచ్చి ఉండిరి దేనారములను అచ్చి ఉండిరి ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేక గనక అప్పు తీసుకోవాలి అతడు వారిద్దరిని క్షమించను అని ప్రభు చెప్తున్నాను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా వాళ్ళది ఎక్కువగా ఇవ్వాలి క్రమించను వాళ్ళు నాకు తోచితుంది ప్రభు అని ఇక్కడ ఆయన నీవు సరిగా యోచించుతు అని అతనితో చెప్పి సరిగా యోచించి సరిగా నువ్వు ఆలోచించుతు ఆ స్త్రీ వైపు తిరిగితో ఎట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నానే నేను ఫస్ట్ ఏమంటు ఒక మాట అడుగుతుంది ఈ స్త్రీని చూస్తున్నావే అని చెప్తు ప్రభు నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీలతో నా పాదములను తడిపి తన తల వెంట్రికలతోడిచను అలా ఇక్కడ చూస్తే సీమోన్ సీమోన్ కు ఇక్కడ పరీక్షిస్తున్నాడు అలా ఇక్కడ చూస్తే ఎట్లా మనం చెప్తున్నాడు ఒక్కొక్క రీతిగా ప్రభు చెప్పేది ఏంది పూర్తిగా అర్థం అని చెయ్యక చెప్తాడు ప్రభు ఒక్కొక్క తీసుకొని చెప్తున్నాడు అలా చెప్పినా కావండి స్త్రీని చూస్తున్నావా ఇంటి వచ్చినవు కడిగి తన ఎండుకలతో పాదాలు కడుగుతున్నావు చూస్తున్నావే అని చెప్తున్నాడు ఇక్కడ నీవు నన్ను ముద్దు పెట్టుకున్న గాని నువ్వు ముద్దు పెట్టువని లేను కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెనుట ముద్దు పెట్టుకునటం మానలేదు అది అన్ను ముద్దు పెట్టుక మానలేదని శ్రీమంతం చెప్తున్నా నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను నూనెతో నా తలను అంటేనే నేను పాదములకు అత్తర పూసెను అని ఇక్కడ చెప్తున్నాడు అంటే ప్రభు నేను వచ్చినప్పుడు నువ్వు ఏం ఇక్కడ చెప్తాను ప్రభు కింద చెప్తాడు దాని కింద ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పు నిన్నాను అలా ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక నీతో నేను చెప్పుతున్నాను అలా అలియ విస్తారంగా ఫస్ట్ సెబ్బులు చేయాల మన ప్రభు గారా అలా అలియ పూర్ణమితో పూర్ణబలంతో మీ దేవుని ప్రేమించను మళ్ళీ దాని తర్వాత నీ పురువాన్ని ప్రేమించుని ఇక్కడ ఉంది కానీ విస్తారంగా ప్రేమించను కనుక పూర్తిగా మీ పాపం క్షమించబడను అని ఇక్కడ చెప్తున్నాడు ప్రభు ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి అలా ఎవరు కొంచెం క్షమించబడో వాళ్ళు కొంచెంగా ప్రేమించబడను క్షమించబడిని అని చెప్తున్నాడు ఇక్కడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను అలా స్త్రీని చెప్తుంది నీ పాపము క్షమించబడని అక్కడ చెప్తున్నాడు అలాది చూస్తే మనం ఈ లోకంలో రకరకాల మనం ప్రేమిస్తాం కనుక మన దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమిస్తే మనం ఏమి అంట ఆయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల అలాది ఆయన ప్రేమించే ఇక్కడ చూస్తాం మనం కింద అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడనేది తమలో తాము అనుకున్న సాగిరి అక్కడ ప్రభు చెప్తుంటే కొందరుండి అక్కడ ఏమైనా పరిచయాలు పాపం క్షమించి తన ఉదయంలో అనుకున్న సాగిరి అందుకు నీ విశ్వాసము నిన్ను రక్షించను ఈ విశ్వాసం నిన్ను రక్షించాను అని సమాధానము గల దాని వైపు వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను చెప్పాను అయిపోయింది బ్రదర్ లూకాసు వార్త ఇంకా ఇంకా ఇంకా లాస్ట్ అయిపోయింది అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ సీమోన్ కు ఇక్కడ చెప్తాడు యుహాన్స్ వార్త ఫిఫ్టీ వరకు కదా బట్ ఐఎం జీసస్ అలా యుస్ అధ్యాయం వార్త ట్వంటీ వన్ లా ఫిఫ్టీ చూద్దాం ట్వంటీ వన్ లో ఫిఫ్టీన్ వారు భోజనము చేసిన తర్వాత ఏస్తూ సీమోను పేతులను చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా ఈ ప్రభు అడుగుతున్నాడు అలాంటి భోజనం వచ్చిన తర్వాత ప్రభు శ్రీమోన్ చెప్తున్నాడు వీరి ఎక్కువగా ప్రేమిస్తావా అంటే నా ఎక్కువగా ప్రేమించే ప్రేమించద్దు ఇక్కడ చూస్తే సీమోను చిన్ను కొంచెమే ప్రేమ ఆయన ప్రేమించిన కొంచెం పాపం క్షమించబడి ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు శ్రీమోన్ చెప్తున్నాడు వీరి ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్ప చెప్పాను అవును ప్రభా నేను ప్రేమించ నువ్వే ఎరుగును అంతా నీకు సమస్తం తెలుసు ప్రభా నువ్వు ఎరుగు నీకు తెలుసు అని చెప్తున్నాడు సీమోన్ ఏసు నా గొర్రె పిల్లలను అతనితో చెప్పాను నా గుర్రెపిల్లను మేపు అని చెప్పాను పిల్లలు అంటే గొర్రెపిల్లలు చిన్న పాల్దాగే పిల్లలు మరలా ఆయన వ్యూహాను కుమారుడు అయిన సీమాను నన్ను ప్రేమించుతున్నావా అని రెండోసారి అతనిని అడగగా మళ్ళా రెండోసారి నన్ను ప్రేమిస్తున్నా రెండోసారి అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవే ఎరుగుదు ఆయనతో చెప్పాను ఆయన నా గురలను కానీ చెప్పాను మళ్ళా ఏమంటున్నా గుర్ర ఫస్ట్ మన గుర్రిల్లను మళ్ళీ చెప్తుంది ఇక్కడ మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను మూడవసారి మూడోసారి నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు నువ్వు సమస్తం నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను నువ్వు సంవత్సరం ఎరిగినేవారు చెప్పాను ఇక్కడ ఇక్కడ మన ప్రభుత్వం ప్రచిస్తున్నాడు ఇక్కడ అయితే ప్రభు ఇక్కడ నా గుర్రెలను మేపు నా గొర్రెలను మేపు మళ్ళా చెప్తున్నా నువ్వు యవనడువై నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటేవి అలలియ నువ్వు నేను ఇష్టమైన నువ్వు నువ్వు నీ ఇష్టమైన చోతికి నీ వెళ్ళి చిరి ఇంకేం అంటాడు ఇక్కడ నువ్వు ముసలి వాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు నువ్వు ముసలిగా చేతులు చాచుదువు మరణం నుంచి చెప్తున్నాడు ఇక్కడ నీ నడుము కట్టి నీకు కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను చెప్పాను అలలియ అంటే పేతృకు ఇంకా తెలియదు ఎక్కడ మోసుకుపోతాడు కనుక ఆయన ఎక్కడ తీసుకుపోతే ఆయన మరణం కోసం చెప్తున్నాడు పేతృకు పేతృకు మన ఇక్కడ చూస్తే దేవుని ఒక ప్రాణిక ఉంది దేవుని ఒక ప్రాణిక ఉంది కనుక పేతులకు చెప్తున్నాం ఇష్టమైన మూ అయితే ఇక్కడ నేను గమనిస్తే చూస్తే కొంచెం చూస్తున్నాం మనం ఇక్కడ ఈదలు కాస్ వార్త పదార్థాం ఇక్కడ చూస్తాం మనం ఒక ధనికుడు చూద్దాం ఒక లాది ఇక్కడ గమనిస్తే నేను చూస్తుంటే వచ్చిన పదార్ లాస్ నైన్టీన్ బ్రదర్ ధనవంతుడు ఒకటి ఉండేను ఒక ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఉదారంగు బట్టలును సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు అంటే ఈయన శరీర జీవించేవాడు బావుగా ధనవంతుడు బావుగా సుఖము అనిపించేవాడు సుఖము అంటే ఈ లోకమును ప్రేమించేవాడు ఈ లోకం జీవించేవాడు ఇట్లా అర్థం చేసుకోవాల అంటే ఇక్కడ చూస్తే ఎప్పుడు ఈయన దేవుణ్ణి ప్రేమించలే ఈయన ఈ ధనవంతుడు ఎప్పుడువి ప్రేమించు ఇక్కడ బావు అంటే ఈ లోకం అంతా అంతా లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడే లాదుతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ధనవంతు ఇంటి వాడట పడి ఇంకా ఏమంటాడు అతని బళ్ళ మీద నుండు అతని బల్ల మీద పడిన అతను బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని అలాది తన జీతం తన బలం మీద అప్పుడే రొట్టె పని కింద పని రొట్టె ఆకలి కంటే ఈయన కనకరం దయా ప్రేమ లేదు లాదరు కన ఆయన ఆయన బాకీట్లో ఉన్న కానీ ఎప్పుడు ఇన్ని బట్టలు ఉన్నాయి కానీ ఎప్పుడు మీనకు మన కనకరించలే ప్రేమించలే ఈయనకు అలాది ప్రభు ప్రకారం ప్రేమించలే కన్నా ప్రేమ దయా చూపే అలాది మనం ఉపమానం ఉపమానం చూస్తాం కదా అలాది ఎరుకోటి నుంచి ఒకడు మన దర్శనం నుంచి ఎరుకోబోతున్నాడు ఎరుకోబోతుంటే ఆ దొంగల చిత పట్టిపడి మనం చూస్తాం ఈ రూకాస్ వాళ్ళ పదార్థంలో చూస్తాం మనం దొంగల చేత పడిపోనుండే ఆ దొంగల చేత కొన ప్రాణంలో దొంగలు ఇడిచిపోయినక ఒక యాతికుని పోయినాడు మన ఒక సమరదేశులు పట్టించుకుని పట్టించుకొని ఏం చేసినాడు తన వాహనంలో తీసుకుపోయి ఏం చేసినాడు దాన్ని ప్రమాహించినాడు ఆయన గాయలు కట్టి కొట్టి చేసినాడు ప్రభు ఎవరు అప్పుడు చూస్తే ఆ సమదేశులకు ఎమ్మిన్నాడు ఆయనకు మర్చిపోన్నాడు ఇక్కడ చూస్తే ఈయన ఇంత ధనం కనుక ఎప్పుడు కనకరం ప్రేమ దయా లేదు అలా ఆయన వాకిట్లో ఉన్నాడు కనుక కానీ ఆయనకు ఎంత మాత్రం ఆయన చూడలేదు కానీ కానీ ఒక కాలం వచ్చిందంటే ఆయనకు చూద్దాం మనం అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకిను అలా అంతే అంతగా శ్రమ ఈ లాజర్ కు లాజర్ అంతగా శ్రమ పడుతుండే అంతగా శ్రమం అంతా కుక్కలు వచ్చి నాకుతుండ్రు అలా మనం చూస్తే కానీ ఈ లాజర్ దేవుని ఇడవెలే దేవుని ఇడవెలే ఆ శ్రమలో శరం కునిగిపోయినా కానీ నా ఆత్మ దేవుని దగ్గర పోవాలా శరం కుణిపోయినా నా ఆత్మా ఒక పాట ఉంది అలా శరణ కునికిపోయినా నేను దేవునికి ఒక పాట ఉంది ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడును అలా ఆయన చనిపోతే ఎవరు వచ్చినట దేవదూతలు వచ్చినట ఎవలకు లాజర్ని అలా లాజర్ చచ్చిపోయాక ఎవరు వచ్చినట ఆ పలంశ దేవదూతలు వచ్చినట దేవుదూతలు వచ్చి లాజర్ని తీసుకుపోయినట్ట అక్కడ చూస్తే మనం ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును ధనుదంతుడు అప్పుడు అతడు పాతాలంలో బాధపడుచు చూడండి అప్పుడు ఏం చేస్తున్నావు పాతాల్లో బాధపడుతుంది ఇది ముఖ్యమంత్రి అలలియ ఏసు ప్రభు కలవరిసులలో ఇంత ప్రయాసపడి అలలియా మన పాపం మన శాపం మన రోగులు అందరి కోసం భరించి మూడగ ఎందుకు అంటే ఎవరివి ఆయన ఒక్క ఆత్మీ నరకం పోద్దని ప్రయాసం అంతగా సేవలో ప్రయాసపడి అంత చేస్తున్నావు కానీ ఉపమానం చెప్తున్నాడు ఈ లోకంలో ప్రేమించేవాడు లోకంలో సుఖం జీవించాలి ఎక్కడ పోతున్నట అలలియా ఎక్కడ నరకం పోతున్నట అలాది దేవుని కోసం శ్రమం ఉంది ఈ లోకముడి చేత ఇక్కడ చూస్తే అక్కడ పేదలతో ఒకటి కొనుపోయినట్ట ఎవరు కొనుపోతావు మోసుకోపోయినట్టసు ప్రభ తీసుకుపోతున్నట్టినం నీకు నేనే తీసుకుపోతా అయితే ఇక్కడ చూస్తే లాజర్ మన చనిపోయినా కా దూతలు వచ్చినట్ట భూలోకంలో దూతలు ఆత్మని అక్కడ అబ్రాహం దగ్గర తీసుకుపోయినట్టూడు ఒక ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహం రొమ్మున కొనిపోబడేను అలాది అబ్రాహం కొడినా కొనుబోనాడు అలాది అబ్రాహ్మణ్ణ విశ్వాసం కంది కదా అలా అలీయా కానీ అబ్రాహ్మానికి ఇక్కడ చూస్తాం ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడను అలా అలీయా కానీ ధనగుతుడు మన చవి పాత అంటే ఏ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనం ఏముండాలా శ్రమలు ఏది వచ్చినా కానీ మన దేవుని శ్రదించేవుని సేవ మనం మానవద్దు అలా చెప్పండి ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే పేదలు ఎత్తును నువ్వు నీ వస్తున్నప్పుడు నీ విధంగా నలుగురించిన పోతే నీకు అక్కడ కొనుక్కోపోయినా చెప్తున్నాడు ఇక్కడ అయితే మోసుకొని పోయినంటే అక్కడ పేతుడు చూపిస్తున్నాం తన కాలంలో చూపిస్తున్నా ఇక్కడ కాలం చూస్తే లాదారు ఒక ధనికుడు కాలం చూస్తే ఎట్లా ముయించి మనం చూస్తున్నాం ఇక్కడ ఏమంటాడు కదా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రోమున కొనిపోబడెను అలా అబ్రహం రోమున కనబడనువంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను ధన్వంతుడు పాతి పెట్టడు అలాడు అండి భూలోకంలో సమాధి ఒకటి ధనికుడు అయినా కానీ పేదడు అయినా మట్టిలో పోవాలా ధనికుడు అని మట్టిలో పోవాలా మన పేదుడు మట్టిపోవాలా ఈ దేవుడు పెట్టి నేనేం కానీ ముఖ్యంగా ఈ ఆత్మ ఇక్కడ వచ్చేది ఇక్కడ మనం ఈ బైబుల్ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నది ఆత్మ దేవుని దగ్గర దేవుని దగ్గర పోవాలా ఈ ఆత్మను మన పోరాటంలో ఏం చేయాలా మనం అన్నది అంతవరకు మనం సహించి మన రక్షణ కాపాడుకోవాలి అంటే ఉంటాడు కదా అప్పుడు అతడు పాతాలములో బాధపడచ్చు పాతములో బాధపడత చూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రూమ్ను ఆనుకొని ఉన్న లాజర్ను చూసి అన్నది అక్కడ చూస్తే లాజర్ కనిపిస్తున్నట్ట రూమ్లో ఆనబెట్టి ధనికుడు కనిపిస్తు చూస్తున్నట్టడ తండ్రి అయిన అబ్రాహ్మ తండ్రి అయిన అబ్రాహ్మ అలా చూడండి ఈయనకు తెలిసేమో కూడా తండ్రి అయిన అబ్రాహ్మ ఇక్కడ అలా విశ్వాసం తండ్రి కదా ఈ వాక్యం చూస్తే విశ్వాసం తండ్రి కదా అంటే భూలోకున మన ఏసు బ్రభుకు మన మన ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడు తన ఇష్టాంగా సుఖంగా జీవించినాడు అలా అది ఆ తండ్రి అంటే ఆ విశ్వాసం తండ్రి అయినది కదా కానీ తమ్ముడి అయినా నా ఎందుకు కనికరపడి నా ఎందుకు ఇప్పుడు కనికెరపడి తన బ్రేలి కొనను నీళ్ళలో ముంచి నాకను చల్లార్చుటకు లాజరును పంపము అలా చూడండి ఒక్కసారి అవకాశం ఉంటుంది ఒక్కసారి మన భూలో మనం పోయినాకో మనం అలాది ఆ మన భూలోగ్ నుం దేవుని సేవ చేస్తాం పోయినా మనం ఏం చేస్తున్నాం అలాగే నాది దేవుని సందిలో పోతాం కనుక అది పాపంలో చూస్తే ఎక్కడ మనం నరకం పోతాం ఒక్క చుక్క కోసం మీద బతమాడుతున్నాడు ఒక్క చుక్క కోసం మీరు ఏం చేస్తున్నాడు బతమాడు మనం నీళ్ళు ఎనిస్తే ఎంతకో మనం పోతున్నాం అయితే అక్కడ చూస్తే ధనికుడు మనం ఆయన దాహం అవుతున్నట్ట దాహం అవుతుంది ఒక్క చిక్కనో కావాలయ్యా అని బతుమారుతున్నాడు లాజర్ ని పంపు అని చెప్తున్నాడు అప్పుడు అబ్రాహ్ ఏం చెప్తుంటు చూద్దాం మనం నేను ఈ అగ్ని జ్వాలలో వేతన పడుతున్నానని కేకలు వేసి ఈ అగ్ని జ్వాలలో వేసన పడుతున్నాను కేకలు వేస్తున్న అంటే అగ్ని జ్వాలలో పడిన వాళ్ళు కేకలు వేస్తానంట అగ్గి గుండంలో పడిన వాళ్ళు వాళ్ళు కేకలు వేస్తా యుగ యుగం ఏం చేస్తున్నా కేకలు వేస్తామంట వాళ్ళ ఆత్మ అగ్గి అగ్గి ఆరదు పురుగు ఏమంట మనం పురుగు సాగు అగ్గి ఆరదు పురుగు అంటే మనమే పురుగు అంటే మనమే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి అలా నా కుమారుడ జీవిత కాలం నీ ఇష్టంగా నువ్వు జీవిస్తేవి అంటే ఎప్పుడు తెలుసుకోలేదు దేవుని మన మున్నీ నా ఇలా చూస్తే మన అబ్రాహము అబ్రాహ్మ తండ్రి అంటే తెలిసేమో విను తండ్రి అని కానీ బూలకులో ఎప్పుడు బి ఏం దేవుని తెలుసుకోలేట ఎప్పుడువి తెలుసుకోలేదంట అలా జీవిత కాలంలో సుఖంని ప్రేమించిన అలానే తన శని ప్రేమించను కనుక ఎప్పుడువి తన పురుగులు ప్రేమించలే తను ఎప్పుడువి ఎవరి దేవుని ప్రేమించేదే తనని తనను ప్రేమించుకున్న కనుక ఇక్కడ అభరావం చెప్తుండ్రు అలాగు లాజరు కష్టము అనుభవించని జ్ఞాపకం చేసుకోను అలాగ లాజర్ ని మన అక్కడ వాక్యతో పాటు ఎంత కష్టం అనిపించిన ఒకసారి జ్ఞాపం చేసుకో అయినా ఎంత కృపులత ఉండే ఎంత బాధ ఉండే ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తుండ్రా ఒక్క నిమిషం చదువుతుంది ఇక్కడ కట్ అయిపోయింది వేరే బైబుల్ తీస్తున్నాను పదహారు ఇరవై ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడని నువ్వు యాతన పడుచున్నావు అలాగే ఎప్పుడైతే ఆయన నెమ్మది పారుతున్నాడు అలాగే ఇక్కడ ఏం చేస్తున్నట్టన ఏమున్నదంట అక్కడ నెమ్మది ఉన్నట్టవరు ఏమున్నాడు నెమ్మది ప్రభుత్వం లాజారు లాజారు కదా అవును లా సార్ కానీ భూమి ఏం చేస్తున్నారు ఆయనకు ఏం చేస్తారు శాంతి ఈ లోకమైన జ్ఞానం ఈ లోకం జ్ఞానం ఎట్లుంది నేను ఆలోచించిన అలా ఈ లోకం జ్ఞానం అంటేనే ఆయన ఆత్మకు శాంతి కావాలా అని ఏం చేస్తారు రకాల క్యాండీల్ పెడతారు మన ఏటకు వస్తారు వాళ్ళ దగ్గర మన రకరకాల ఏం చేస్తారు నైవేద్యం పెడతూనే ఉంటారు కానీ శాంతి ఎక్కడుంది ప్రభులో ఉంది కదా ప్రభులో ఉండి ఆయన నిద్రిస్తే ఆయనకు శాంతి అలా చెప్పండి ఈ లోకమైన జ్ఞానం ఎంత మోసం మనం గ్రహిస్తాం ఈ లోకమైన జ్ఞానం ఎంత మోసం ఆ మోసం చేస్తే చేస్తారు ఆ ఫోటో దగ్గర పువ్వులు పెడతారు దాన్ని క్యాండిల్ పెడతాం పెడతారు అంటే ఈ లోకం ఎంత మోసంలో ఉందంటే గుడ్డితనం ఉంటుంది ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం అలా లేని ఈ లోకంలో ఇచ్చేసి కానీ శాంతి ఎక్కడుంటది అలా లే శాంతిను ఈ లోకంలో నీ కాలం ప్రభులు నమ్ముకొని నీ పాప లో ఒప్పుకొని ప్రభు చెప్పిన వాక్యం ద్వారా ఈ కాలం ఇచ్చాక నీకు శాంతి అలా ప్రభులో శాంతి లేకుంటే అశాంతి అంటే ఇక్కడ నరకం అది ఇక్కడ మనం చూస్తాం ఈ లోకం వల్ల ఏం చేస్తారు అరే చచ్చిపోయినగా ఓడదులు చేస్తారు వాళ్ళకి ఆడ పెడతారు అది పెడతారు మళ్ళీ ఏం చేస్తారు సంవత్సరం వస్తే ఏం చేస్తారు దానికి పూజిస్తూనే ఉంటారు సంవత్సరం సమచరం చేస్తారు వచ్చేసే సమాచారం చేస్తూనే ఉంటారు సమాచారం ఆయన ఏమన్నా నరకంలో వ్యాసపడతను అక్కడ ఉంటేనే ఉంటాను బాధపడతాను కానీ ఈ ఆత్మ కోసం వాళ్ళు తెలుసుకోలేదు భూలోకంలో తెలుసుకోలేదు ఈ లోకంలో కానీ వాళ్ళకి మనం చెప్పాలాగి అలా చెప్పండి అక్కడ లాజర్ ఏం చేస్తున్న అక్కడ సంతోషిస్తున్నాడు అక్కడ ఆ రొమ్ములో సంతోషిస్తున్నాడు అయితే ఈయనం చేస్తున్నాడు వ్యాసంలో పడి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూస్తాం మనం అంతేగాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటు గోరువారు దాటి పోజాలకుండునట్లును అక్కడ వారు మా యుద్ధకు దాటి రాజులకున్నట్లు మాకును మీకు మధ్య మహా అగాధ ఉంచబడి ఉన్నదని చెప్పాను మహా అగాధ ఉంచబడింది అని అబ్రాహ్మ చెప్తుంది మీరు మీరు అక్కడ దాగకుండా ఒక ఉంచి ఉన్నది అక్కడ అబ్రాహ్మం చెప్తుండ తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు అలా తండ్రి అంటే భూలోకం ఏసు ప్రభు కం తెలుసు ఏమో ఈయనకు అప్పుడు మన తండ్రి ఎలాగో చెప్పొద్దు అంటే భూలోకంలో ఏసు ప్రభు తెలుసుకునగా నిర్లక్ష్యం చూస్తే ఈ లోకంలో ప్రేమించే చూసేవాళ్ళు ఇక్కడ పోతే ఈ వాక్యం ధర మనం చూసుకోవాలా వారును ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యాన్ని చుట్టకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొని చున్నానను అలా నేను వేదన పడకుండా నేను ఇక్కడ వేదన పడుతున్నాను కదా ఇక్కడ రాకుండా వేదన పడకుండా అంటారు లాజాన్ని పంపమంటాడు అలా అలియా అలా భూలగ్నం ఉన్నప్పుడు తన సోదరు కోసం ప్రే చేయలేమో తన తోసం కోసం ఏం చేసుకున్నాను ఈయననే తెలుసుకోలేదు ఆయన ఏం ప్రే చేస్తాడు ఈయననే తెలుసుకోకుండా ఇష్టంగా చూసి ఇప్పుడు బాధపడుతుడు నేను ఇక్కడ బాధపడుతున్నాను నరకండా వేసలు కడుతున్నా ఏం కలిగిస్తున్నాను నా సోదరులు నా తమ్ముడువి ఇక్కడ రావద్దు అలా అలిగ కాబట్టి రక్షణ ఉండి మళ్ళీ ప్రార్థిస్తుంటే దేవుడిని తెలుసుకుంటే అలా అలిగ మళ్ళా రక్షణ పొందుతుంటే కదా కానీ ఇప్పుడేమంటాడు అక్కడ చూసి సోదరులు చూస్తున్నారు కానీ వాళ్ళు రావద్దు ఈ వేదన పలొద్దు అప్పుడు చూసా ఏం లాభం లేదు కదా అవకాశం లేదు అప్పుడు అందుకు అబ్రహాము వారి యొద్ మోసయు ప్రవక్తలను ఉన్నారు అలాది అంగగదుగా ఆయన మీ సోదరు దగ్గర భూలకుం మోసే అంటే సేపులు ఉన్నారు ప్రవక్తలు అక్కడ ఉన్నారు అని నాకు మాట అని అక్కడ చూస్తే మంచిగా అబ్రహాం చెప్తు ధనికుడు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా వాళ్ళ మాట మంచిది చెప్పగా అతడు తండ్రి వైన అబ్రహామా అలాగ మృతుల నుండి ఒకడు వారి యొద్కు వెళ్ళిన ఎడల వారు మాన మారు మనస్సు పొందుదరని చెప్పాను మూతిలో లేసిపోయి మళ్ళీ చెప్తే మారు మనసు పొందుతారంట ఇంత బతుకునే చెప్తే వారు మనసు పొందారు లేదు పోయి చెప్తే చెప్తారా భూతమని పారిపోతారు కదా భూతం అని పాలిపోతారు ఏం చేస్తారు కొన్ని చూసిన సేవలో అలా అదిగా కొన్ని రోజులు ఏం చేస్తారు మంత్రగాలు ఆత్మగొట్టాలని ఈ లోకం జ్ఞానం ఈ లోకం కానీ చూసారు వాళ్ళ ఇంటికి రావద్దు అలా అది ఇక్కడ ఏమంటాడు అలాగా వినోద్ని చెప్తుడు అందుకత మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పింది నేను అలలియ మృతులను పోయి చెప్తే మోసి ఒక మాట వాళ్ళు ఎన్నుకుంటే మృతులను పోయి వాళ్ళు నమ్ముతారా నమ్మరని ఆ చెప్పంటే మన కుటుంబాన్ని కానీ ఎవరివి ఒక నరకం పోదు అలలియ ఒకటివి నరకం పోదు చూస్తే అలలియ మన అక్కడ ఇక్కడ ఎంతో వేదన పడుతుంది ఇక్కడ చూసే ఈ వాక్యం అని చెప్పాలా అలలియ వాక్యం మనం వాళ్ళకి చెప్పాలా అలలియ నీ ఆత్మ ఈ కాలమే ఈ దినమే రక్షణ తీర్పకాలం అని చెప్పాలా మన బంధువులకు చెప్పాలా మన చిత్రాలకు ఈ చెప్పే కాలం దేవుడు ఆకర్ దగ్గర ఉంది అలరియా భయంకరంగా దినం నుంచి నరకండా పోతాను అలరియా నమ్మకం పాపంలా జీవిస్తే పాపం వల్ల జీతం మరణం ఆ మనం ఏంది భయంకర నరకం అది మనం అని మనం చెప్తా ఉంటే దేవుడు ఏం చేస్తుంది మనకు అలరియా తగిన ఫలం మక్రంలో ఏం చేస్తున్నా పనిక జీతం ఇస్తాడు అలరియా రెవ్యూషన్ చాప్టర్ మూడు పది జీతం ప్రకటన నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైగుంటివి గనుక భూమివాసులు నా ఓర్పు విషయంలో అరే ఓర్పు మనకు ఉండాలంటే అలా లలియా ఓర్పు విషయంలో నా వాక్యం ఓర్పు ఉండాలా వాక్యం గైకుండాల మన అంతవరకు భూ నివాసులనుకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అలా ఎప్పుడు నువ్వు ఓపిక స్థానంతో వాక్యం ద్వారా నడుచుకుంటాడు నిన్ను నేను కాపాడతాను వాగ్నం చేస్తున్న దేవుడు అలా ఇంకా రాబోయ్ ఇప్పుడు భయంకర శ్రమకాలం ఉన్న కదా రాబోయే శ్రమకాలం ఇంకా భయంకర అలా అప్పుడు దాని నా ఆత్మీయులు ఎదగాల అలా ఆత్మీయులు మనం ఎదుగాల కాపాడతానని చెప్తున్నాను ఇంకా చదువు పెట్టిందా నేను త్వరగా వచ్చుతున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అలా ప్రకటన నేను త్వరగా వస్తున్నాను ఎవడను నీ కిరీటము నపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును అలా నీకు కలిగిందని ఏంది రక్షణ అలా కలవర్శిలో ఏం చేస్తున్నా ప్రభు మా మన పాపం శాపం రోగం భరించి అలాది అతని రక్తంతో కొన్నాడు అలా తన రక్తం పెట్టి ప్రాణాన్ని కొట్టుండు క్రమ క్రమంగా ప్రాణం పెట్టి ఆయన మన రక్తంతో మనకు కొన్నాడైనా అలాది ఆ రక్షణ నిరక్షణ చేయద్దు అలా జయించేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అలా జయించు వాణి నా ఆలయంలో ఒక స్తంభంగా చేసదను వాళ్ళ లియా అలది ఒక స్తంభం అని ఉంటామని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు అలా అంటే స్తంభం అంటే స్తంభం ఏంటి ప్లేరుకోసరా అది తమంగా ఉంటానని చెప్తున్నాను అలానే ఏదో త్వరగా వస్తాడు ఇక్కడ చూస్తే అందరు చచ్చిపోయినాక చెప్తారు చచ్చిపోయినా అంటారు కానీ చచ్చిపోయినాక ఏం చేస్తాను తన తన క్రియలు ఆయన అంటే వస్తాయి తన నీతి క్రియలు ఏమున్నాయి అక్కడ వస్తారు అక్కడ చూస్తారు మన తన క్రియలు వస్తాయి పోయినాక మనం భూలోకనం ఏం చేసింది మంచి క్రియలు చెడ్డ క్రియలు మనం ఏంటది దాని పతి పతి ఏం చేస్తాను తన జీతం ఇస్తా అంటాడు ప్రభు అలా అదిగా ఈ ప్రజలు అమ్మ చచ్చిపోయినా కదా చచ్చిపోయినాకు ఏం తీసుకోపోరు అంటారు భూలోకనం ఏం తీసుకోపో మనం చచ్చిపోయినా చాలా మంది చెప్తారు చచ్చిపోతే ఏం తీసుకోపోతారు మనం ఏం తీసుకోపోరు భూలోకంలో పోతాం ఏమంటా మనం శరంబి తీసుకోపోరు అంటారు కానీ చచ్చిపోయినాక మన కిరణ్ మన ఎంటే వస్తా అంట మన భూలోకంలో ఎట్లా జీవించడం నీతి క్రియలుగా చేసినమా మన తని అన్యాయం క్రియలు చేసినమా ఆ కిరణ్ వన ఆ ప్రబుల పర్వం చేస్తాడు ఆ దినం అలా లియా దేవాజీ ఏం తన క్రియలు బట్టి తన మనకు పతిఫలం జీతం ఇస్తాడంట అలా చెప్పంటే మన నీతి మార్గంలో రేకే మన ఇంకా పరిస్థితి పరిచి దేవునికో వాక్యం కై కొన్ని ఈ వాక్యం ద్వారా నడిపి అలా ఎవరివి నరకం పోకుండా దేవుని ఒక ప్రయాసం అదే మనబీ అదే ఆయన చూపించిన మార్గం అంటే ఆయన వాక్యంతో మనం నడిపి దేవుని దగ్గర మనం ఆ రక్షణ మన నడిపించి మంచి దాసులో మంచి ఒక శాక్షం మనం తీసుకురావాలి ఆ దేవుడు వాక్యం తీసుకరారు ఐ మీన్ ఒకరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాకృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఈసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలం అంతా నీ కృపలో నాయన మమ్మల్ని దాచి కాపాడినవు ప్రభా నీ రెక్కల నీడలో ప్రభన ఆయన తండ్రి నువ్వు కప్పి మాకు ఆశ్రయం ఇచ్చినవు ప్రభా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభానైనా అవును ప్రభా తండ్రి నాయన జయించే వానికి ప్రభానైనా నీ యొక్క ఓర్పు విషయమై నీ వాక్యము కైకున్న వాళ్ళకి ప్రభాన ఆయన రాబో దినాల్లో శోధన అన్నిట్లోనైనా మీరు తప్పిస్తాను కాపాడతాను అన్నావు ప్రభా కాబట్టి ప్రభ నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా ప్రభా వాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభ ప్రతి ఒక్క వాక్యం ప్రభ ఎంతో సాత్వికంతో మేము అంగీకరించాలా మా హృదయాలను సరిచేసుకోవాలా ప్రభ నాయన మమ్మల్ని మీకు సంపూర్ణంగా పరిశుద్ధంగా సమర్పించుకోవాలా ప్రభ అలాగే ప్రభా ధనవంతుడు పేదవాళ్ళ ఇద్దరి గురించి మీరు మాట్లాడినారు ప్రభ కాబట్టి ప్రభ ఆ ధనవంతుడు ప్రభ తన ఇరుగు ఉన్నాడు ప్రభ లాజర్ను కానీ మీ వాక్యము నిన్ను నీ పొరుగు ప్రేమించమని చెప్పింది ప్రభ కానీ ప్రభా ఈ ధనంతుడు నాయన ఆ వాక్యం ప్రకారంగా నడుచుకోలేదు కాబట్టి పాతాలంలోకి అంటే నరకంలోకి వెళ్ళిపోయినాడు ప్రభా కానీ నీ పట్ల భయభక్తులు కలిగి జీవించిన ఆయన ఆ లాజరు ప్రభా నీ రొమ్మున అంటూ కట్టబడినాడు ప్రభ అంటే నీలో ఉన్నాడు ప్రభా కానీ ప్రభా నాయన ఆ లాజరు ఆ ధనవంతుడు ప్రభ ఎంతగానో వేదన పడుతున్నాడు ప్రభా ఆయన తనకు కలిగిన వేదన ఇంకా ఎవరు పొందకూడదని నాయన మీకు మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రభా కాబట్టి ప్రభా నాయన ఈ వాక్యం ప్రభా నిన్న మేము కూడా ప్రభా అలా ఎవరైతే ధనవంతుడు అలా వేదన పడుతున్నారో ప్రభ ఎవరు వేదన పడకూడదు ఎవరు నశించిపోకూడదు ఎవరు పాపంలో ఉండకూడదని ప్రభ నాయనా పాపులమై ఉన్న మా కొరకు నాయన ఆ కలవరి స్త్రీలో మీరు నాయన మీ రక్తాన్ని చిందించి మీ నాయనా ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసి మిమ్మల్ని మీరు బలిగా అర్పణగా అర్పించుకొని ప్రభ ఎంతగానో శ్రమలు సహించి ప్రభ ఎంతగానో అవమానాలు భరించి నిందలు భరించి ప్రభ నాయన ఆ కలవరిలో ఆ కలవరి స్థితిలో మీరు ప్రేమ చూపించినారు నాయన కాబట్టి ఆ ప్రేమ కూడా మేము అందరికీ చూపించాలా ఆ భారం మేము అందరి మేము ప్రయాసపడాలా మా పొరుగు మేము తృణీకరించొద్దు ప్రభ అందరితో సమాధాన పడాలా ప్రేమించి అందరినీ ప్రభ రక్షణ మార్గంలోకి నడిపించాలా అందరికి ప్రభా నాయన వాళ్ళ జీవితాలను మేము సరిచేసేలాగునా ప్రభా మేము జీవించాలా అన్నిటికన్నా ముఖ్యంగా మా క్రియలు నీ దృష్టికి గొప్పవిగా ఉండాలా మేము నీ దృష్టికి నాయన పరిశుద్ధమై ఉండాలా ప్రభా నీ ఒక వాక్యానుసారంగా ముందు మేము నడుచుకుంటేనే అనేకులు నడిపించగలం ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా నీ వాక్యానుసారంగా నడుచుకోవాలా ఒకవేళ ప్రభా నా తండ్రి నీ పట్ల నాకేదైనా ఆయస్కరమైంది ఉంటే ప్రభా నీకు నిర్లక్ష్యంగా నాయన నేను ఏదైనా జీవించుంటే వాటన్నిటినీ ప్రభా నా నోటితో ఒప్పుకుంటున్నాను క్షమించు నీ కృపాన్ని కనిక్రమం చూపించు ప్రభా నాయన తండ్రి ఒప్పుకుంటే నాయన ఏ అవమానం ఉండదు ప్రభా ఈ లోకము నాయన పాపం చేస్తే ఒప్పుకుంటే అది ఒక అవమానంలాగా నాయన అదేదో తప్పులాగా భావిస్తున్నారు కానీ నాయన ఎప్పుడైతే మా నోటితో మా పాపాలు ఒప్పుకుంటే అప్పుడు మా పాపములకు క్షమాపణ వస్తుంది ప్రభ కాబట్టి అందులో ఏమాత్రం నాయన నామోషి లేదు ఎంతగానో తగ్గించుకున్నట్టు లేదు ప్రభ తగ్గించుకోవాలా ప్రభ నీ వాక్యానికి అది అంగీకరించాలా ఒకవేళ మాలో ఏమైనా ఆయాస్కరంగా ఉంటే సరి అంతేగాని ప్రభా సరి చేసుకోకుండా మేము జీవిస్తే ఆ యొక్క ధనవంతుడికి పట్టిన గతే అందరికి పడుతుంది కాబట్టి ప్రభ మేము ఆ రీతిగా ఉండొద్దు ప్రభా నీ వాక్యాన్ని ప్రకారంగానే నడుచుకోవాలా అలాగే పేతులతో మాట్లాడినావు ప్రభాయన మూడు సార్లు నాయన పేతుని నువ్వు అడిగినావు ప్రభ నీ గొరెలను ఖాయమని ప్రభా ఈ దినం నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు ప్రభా నాయన నీ గొరెలను ఖాయమని కాబట్టి మేము ఖాయాలా ప్రభా నాయన తండ్రి అందరూ ప్రభానాయన నులివెచ్చని జీవితం జీవిస్తున్నారు ప్రభ ఎంతో మంది నాయన తండ్రి ఈరోజు భ్రమంలో ఉన్నారు ప్రభా నాయన భ్రమపరిచే ఆత్మలు ఎందు ఎంతగానో మోసపోయినారు ప్రభ మోసపరిచే ఆత్మలు ఎందు అలాంటి చరసాల్లో చిక్కుకొని ఉన్నారు వాళ్ళందరినీ నాయనా ప్రభు నాయనా తండ్రి నీ తట్టు తిప్పాలా ప్రభ నాయన నీ సత్యంలోకి నడిపించాలా బుద్ధి లేని వారి వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలా ప్రభా అక్రమంగా నడుచుకునే వాళ్ళకి ప్రభా బుద్ధి చెప్పమన్న వాళ్ళ కాబట్టి ఈ వాక్యమే వాళ్ళకి బుద్ధి చెప్తుంది ప్రభా మేము కాదు ప్రభ కాబట్టి ఈ వాక్యమే మీరు ప్రభ మీ వాక్యం వెళితే వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటేనే నాయన ఆ యొక్క లాజర్ ఎట్లయితే మీ రొమ్మను అంటకట్టబడ్డాడో అట్లా అట్ట అంటుకట్టబడతారు లేదంటే బుద్ధి లేని వాళ్ళలాగా ధనవంతుడి పరిస్థితి ఎట్లయిందో అట్లా అవుతుందని మీరు స్పష్టంగా నాయన ఈ దినం మీ వాక్యం ద్వారా మీ స్వరం వినిపించినారు కాబట్టి మేమందరికీ ప్రభా నేను ఈ వాక్యమే చూపించాలా ఈ వాక్యమే బుద్ధి లేని బుద్ధిమంతులుగా మార్చగలదు నీతి లేని నీతిమంతులుగా మార్చగలదు పాపులై ఉన్న ఈ వాక్యమే పరిశుద్ధపరచగదు కాఠిణ్యంతో హృదయం నింపుకున్న వాళ్ళకి ప్రభా ఈ వాక్యమే వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేయగలదు ప్రాభ కాబట్టి ఈ వాక్యమే మీరు కాబట్టి ప్రభ ఈ వాక్యాన్ని ఈ తండ్రి ఈ యొక్క దాహమని ప్రభా ఆ పాతాలంలో తండ్రిని ఆయన అడుగుతున్నాడు ప్రభా కాబట్టి ఈ నీళ్ళని అడుగుతున్నాడంటే ఈ వాక్యమే ప్రభ మనుషులని సరిచేస్తుంది జీవం ఇస్తుంది ప్రభ ఎందుకంటే నేనే మార్గమను సత్యమ జీవం అన్న వాక్యమే మీరన్నారు ప్రభా కాబట్టి మీ జీవం వెళితేనే నాన్న వాళ్ళ ఆత్మలకి రక్షణ వాళ్ళ పాపములకు పరిశుద్ధత ప్రభ కాబట్టి పరిశుద్ధుడు లేనివాడు ఎవడు మీ దగ్గర మిమ్మల్ని చూడలేరు ఎవడు మీ దగ్గర ఉండలేరని ఎన్నోసార్లు మీరు మీ వాక్యం ద్వారా కాబట్టి మేము సరి చేసుకోవాలా వాక్యాన్ని మేము సాత్వికంతో అంగీకరించాలా ప్రభ మాలో ఏదన్నా నీ పట్ల ఆయస్కరంగా మీరు మాట్లాడితే మమ్మల్ని మేము తగ్గించుకొని వాక్యం ప్రకారంగా మేము దాన్ని విని మా హృదయంలో నాటుకుంటేనే మా ఆత్మలు రక్షింపబడతాయి మాకు జీవం వస్తుంది మేము ఫలించగలం కాబట్టి మీరు మాట్లాడే ఏ స్వరమైనా ఆయన మా జీవితాలను మా పాపాలను చూపిస్తే మా బలహీనతలు చూపిస్తే సమర్థించుకోకుండా ఆయన మేము ఏదో బుద్ధిమంతుల్లాగా అనుకోకుండా ప్రభా నీ వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవాలా ఆ వాక్యం సకారంగానే మేము ప్రకటించాలా కాబట్టి అలాంటి సేవలోకి నన్ను నడిపించమని ఈ యొక్క వాక్యం ఈ యొక్క స్వరం ఇది మీనించే కలిగిందని నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను స్వీకరిస్తున్నాను నా హృదయంలో భద్రపరచుకుంటున్నాను ప్రభాయన మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ మనోజ్ బ్రదర్ ని ఇంకా మీరు ఎంతగానో అభిషేకించండి ప్రభా ఆయన ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభ మనోజ్ బ్రదర్ కి బయలుపరచండి ప్రభ ఎంతో మంది ప్రభా నాయన ఈ దినం విశ్వాసులు సేవకులు దాసులు అందరూ ప్రభా భ్రమంలో ఉన్నారు ప్రభా నాయన తండ్రి శ్రమల నుంచి తప్పించుకుంటామని భ్రమంలో బ్రతుకుతున్నారు కానీ ఒక్కసారిగా వాళ్ళ మీద ఊరొచ్చి పడుతుందని వాళ్ళకి తెలియదు ప్రభా కాబట్టి అలాంటి భ్రమల్లో ఉన్న వాళ్ళకి ఇది నిజము ఇది సత్యము అని ఇది నిజమని ఊహల్లో ఉన్న వాళ్ళని బయటకు లాగాల భ్రమంలో ఉన్న వాళ్ళకి నిజమైంది ఏదో చూపించాలా ప్రభా కాబట్టి అలా భ్రమంలో ఉన్న వాళ్ళందరినీ మనోజ్ బ్రదర్ రక్షణలోకి నడిపించాలా అనే కొన్ని ప్రభాని తండ్రి మీ రక్షణ మార్గంలోకి నడిపించాలా కాబట్టి మీరు అభిషేకించండి మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం కుమ్మరించండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ఏదైతే ఇంగ్లీష్ హిందీ తెలుగు నేర్చుకోవాలని ఆశపడ్డాడో ప్రభా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభ మీరు తృప్తిపరిచి ఆ మూడు లాంగ్వేజెస్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రభాన ఆయన ఈ వాక్యాన్ని ప్రకటించి రక్షణలోకి నడిపించే లాగన మీరేనాయన గొప్ప వరం దయచేయండి ప్రభా అలాగే ప్రభ ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ వాళ్ళు వెళ్లే మార్గాలను ప్రభను కూడా మీరు సరళం చేయండి వాళ్ళందరినీ అభిషేకించండి వాళ్ళ సేవలు మీరే గొప్ప కార్యాలు జరిగించండి అలాగే ప్రభ నా శ్రీలంక కంట్రీ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా ఆ దేశం ఎంతగానో ఆహార కొరతతో బాధపడుతుంది ప్రభా ఆయన నిత్యావసరాలు ప్రతిదిన ఆయన భయంకరంగా పెరిగిపోయినాయి ప్రభ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైపోయింది ప్రభ అక్కడ కూడా మీ సువార్థ ప్రకటింపబడాలా ప్రభానయన వాళ్ళకున్న యొక్క ఆహార సమస్య నుంచి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వాటన్నింటినీ మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభానాయన వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయ కనికరము కృప చూపించండి ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన ప్రేమ అది చూపించండి ప్రభా అలాగే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ గురించి కూడా ప్రార్థిస్తుండగా ప్రభా ఆయన అక్కడ ఎంతో మంది ప్రభానైనా భయంకరంగా హింస జరుగుతుంది ప్రభా భయంకరమైన పాపం మృతిఘోష మరణకాండ అక్కడ జరుగుతుంది ప్రభా అక్కడంతా చీకటే గమ్య ఉంది ప్రభా యొక్క ప్రాంతం మొత్తం మీరే ప్రభా ఆ ప్రాంతాన్ని అంతా చీకటిని పారద్రోలి చీకటి శక్తులను దుష్టులను మీరు పారద్రోలి మీ యొక్క వెలుగు ప్రభ ఆ దేశం పట్ల కుమ్మరించమని మీరు అక్కడ ఉదయించమని మీ వెలుగు ప్రకాశిస్తే అన్ని చీకటి శక్తులన్నీ లైమైపోతాయి ప్రభా ఆ దేశ ప్రజల పట్ల కూడా మీ ప్రేమ జాలి దయా కానిక్రమం కృప చూపించి నాయన అక్కడ ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు ప్రభ వాళ్ళని ప్రభా మీరే నాయన మాకు రక్షకుడు మీరే మాకు ఆశ్రయము మాకు కొండా మాకు దాగుచోటు నీవే ప్రభ మీరు రెక్కల నీడలో మీరు కప్పుకుంటేనే ప్రాభ ఏ అపాయం మా యుద్ధకు రాదు ఏ తెగులు మా గుడారం రాదు కాబట్టి ఆ దేశ ప్రజల పట్ల మీ ప్రేమ చూపించి వాళ్ళని మీరే రక్షించి కాపడమని అక్కడ కూడా నాయనా తండ్రి నీ సువార్థ ప్రకటింపబడాలా సర్వలోకంలో సర్వ సృష్టికి నీ సువార్థ ప్రకటింపబడాలా ప్రభా కాబట్టి అందరూ ప్రభానైనా నీ సువార్థని రక్షణ సువార్థ వినాలా నాయన రక్షణ సువార్థ వింటేనే ప్రభా ఆత్మచేత నాయన ముద్రించబడతారు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటది కాబట్టి ప్రభానైనా అలా అందరూ ముద్రించబడాలా అలా ముద్రించబడేలాగా మేము కూడా ప్రభానైనా ప్రయాసపడాలా నీ సువార్థని ధైర్యంగా ప్రకటించాలా ఎక్కడ దేనికి ఆయన భయపడకుండా దేనికి లొంగకుండా ప్రతిదీ ప్రభ నాయన ఆయన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే తండ్రి ప్రభ నీ వైపు చూస్తూనే మేము ముందుకు పోవాలా కాబట్టి మీరే నాయన మీ వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా ఈ మధ్యాహ్న కాలం మీరు మాట్లాడి ఎంతగానో మమ్మల్ని బలపరిచి నాయన తండ్రి వాక్యం ప్రకారంగా ఈ లోకంలో జీవించకపోతే ఎలాంటి శిక్ష ఉంటది ఎలాంటి బాధ కలుగుతుందో ఆయన కళ్ళకు కట్టినట్టు మీరు స్పష్టంగా చూపించినందుకు మీకు వేలాది వంద కోట్లాది కృతజ్ఞతా స్థుతులను చెల్లిస్తూ నజరేడన్ యేసుక్రిస్తున్ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అమ్మే పరిశుద్ధంగా ప్రేమ గల దేవా జీవన గల తండ్రి ఏసా వందనలు ఏసాయి మీకు ఇష్ట తెలుస్తూ ఉత్తరం ప్రభావ సర్వణ సర్వాధికారిని దేవా నీక వేలాది వందనాల ప్రాభ ఇవన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి ప్రభావ మీకు ఇస్త తెలుస్తూ ఉంటారు ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి అను ప్రాభ నాయన మేము ఎంతగానైనా ప్రాభ మిమ్మల్ని ప్రేమించే వర్మ ఉండాలాలో ప్రాభ నేను గర్వంతో ఉంటేనో ప్రభావ నా తండ్రి ఈ లో ఒక పాశంతో మిమ్మల్ని ప్రేమించలేం ప్రభావ నేను మేము పాపి అని తెలుసుకున్నప్పుడే ప్రభావ నేను ప్రేమించగలం ప్రభావ ఎందుకంటే నాయన ఆ పాపం వల్లకు నాయన దొరికింది మీ దగ్గర ప్రభావ నీవే మాకు జీవం ఇచ్చే దేవుడో ప్రభావ పాపం వలన వచ్చే మరణం తండ్రి వచ్చే జీతం మరణం ప్రభావ అమ్మ కొద్ది మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభావ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి అయినా మా తండ్రి మా పట్ల తండ్రి మీ పని నీ ఎడల మా జీవితంలో ఏదైనా ఆయాసకరమైతే ప్రభావ వాటన్నింటినీ విడిచిపెట్టే విడిచిపెడుతున్నాం ప్రభావ నా తండ్రి మీ యొక్క కృపలో ముందుకు సాగ ముందుకు సాగేందుకు శక్తిని అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ప్రతి నైనా ప్రతి బలహీనతల నుంచి విడిపించే ముందుకు నడిపించండి ప్రభావ నా తండ్రి ఎటువంటి ఆయాసకరమైన ప్రభావ మా జీవితంలో ఉండకుండా మేము జాగ్రత్త పడాల ప్రతి క్షణం తండ్రి మీ వాక్యానికి లోబడి జీవించాల ప్రభావ నా తండ్రి వేటి మీద మేము మత్తిసేపడకూడదు వేటిని చూసి మేము గర్వపడకూడదు ప్రభావ నిలివెచ్చిన జీవితం అసలే జీవించకూడదు ఉన్నది ఒకటే జీవితం ప్రభావ తర్వాత మేము ఎంత గోజారినా ఎంత ఎంత తలకిందులాడినా ప్రభా మాకు అవకాశం రాదు ప్రభా నా తండ్రి ఏజే రక్షణ దినమన్నారు ప్రభా నే తండ్రి అవును ప్రభా నా తండ్రి నేడే మేము ఒప్పుకుంటున్నాం నా తండ్రి మమ్మల్ని మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మీకు కుమారులుగా స్వీకరించండి తండ్రి ఈసయ ప్రభా నా తను మీ యొక్క శక్తితో బలంతో మమ్మల్ని ముందుకు నడిపించాడు ప్రభావ నా తండ్రి అదే రీతిగా అది నా తండ్రి లాజరణ ప్రభావం మీద చేర్చుకున్నారు ప్రభా ధనవంతులు చేరలేకపోయినాడు ప్రభావ ఎందుకంటే నాన్న ఈ లోకంలో ఆయన సృష్టించుడు ప్రభా నా తండ్రి నేను ఎటువంటి శ్రమలు అనుభవించలేదు ప్రభావం తండ్రి ఆయన కన్ను మూసేంత వరకు నేను ఆ సత్యం ఆయన తెలుసుకోలేకపోయాడు ప్రభావం అదే రీతిగా నా తండ్రి ఎంతో మంది జనాలు ఈ రోజున ఉన్నారు ప్రభావ వారందరికీ కూడా నాయన కనువిప్పు కలగాల ప్రభావ ఈ లోకంలోనే తండ్రి ఎందుకంటే నైనా ఇక్కడి నుంచి మేము వెళ్ళిన తర్వాత మా చేతిలో ఇక ఏం ఉండదు కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి జాగ్రత్త నా తండ్రి నీ తిరిగి కృపను అనుభవించడం ప్రభావ అయితే నాయన పాపతో జీతాలను విడిచిపెట్టే ప్రభావ నీ తట్టు తిరిగి ఎక్కృపను అనుగ్రహించండి తండ్రి వాళ్ళ పాపాలు ఒప్పుకోవాల ప్రభావా తండ్రి నువ్వు తప్ప నాయన ఎవ్వరు రక్షించలేరు ప్రభావ నీవే మార్గము జీవము సత్యం ప్రభావ కాబట్టి నేను నిన్నే నమ్మల ప్రభావా మార్గంలోనే నడిచినాను నువ్వు ఇచ్చే జీవం పొందుకోవాల ప్రభావ రీతిగా అందరికీ కూడా రూపంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని మీ ప్రేయో పలు ప్రతి జ్ఞాపకం చేసుకునే ప్రభావా ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు తోడ విండండి ప్రభావ ప్రతి చోట మీరే శాంతి సమాధానం అనుగ్రహించండి త్రీ ఆయన వారి నేను వాళ్ళందరినీ ప్రభావ మీరే నైనా నూతనంగా అభిషేకించ ప్రభావ గొప్పగా సేవలో వాడుకోవడానికి ప్రభావ తండ్రి నేను ఏ దృష్టి కీడు దరిచేయకుండా వాళ్ళని వాళ్ళ కాపాడండి తండ్రి ఎవరైతే ప్రభా నిరాశ్రయిన తల్లిని నీచెంత మొరపెడుతున్నారో ప్రభావ ఆహారం లేక ప్రభావ అనారోగాలు బాగా లేక తండ్రి నైనా ఫెసిలిటీస్ లేక ప్రభావ ఎంతో మంది నాయన ఈ రోజు ఈ దినాల ప్రభావం లాడిపోతున్నారు తండ్రి ఆయన వస్తువులు రేట్లు భయంకరంగా పెరిగిపోయిన ప్రభా ఆయన పేదవాడు బతికే పరిస్థితి కూడా లేని స్థితిలో ఉన్నాయి ప్రభావ వైద్యం దొరకని పరిస్థితి రోజులు ఉన్నాయి ప్రభావ తండ్రి నైనా అటువంటి వారందరినీ మీరు పాడి మీకు అనుగ్రహం చూపించండి ఆహారం అనుగ్రహించండి స్వస్థలు అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్కరిని లేవనే తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ లోకంగా జనాల ప్రభావ తండ్రి వ్యాక్సిన్లను ఆధారంగా చేసుకుని ఆతిశయపడుస్తున్నారు ప్రభావత ట్ అవన్నీ నా తండ్రి ఏది కూడా వాళ్ళని కాపాడదు ప్రభావ అన్నీ అన్నీ నేను ఎవరిని కాపాడో ప్రభావ నైనా ఓన్లీ మీ మీ దగ్గర ఉంటే మాత్రమే మేము కాపాడబడతాం ప్రభావం కాబట్టి నా తండ్రి అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి కలగల ప్రభావ ఈ లోకంలో ఏది చూసి అతిశించిన ప్రభావ అది మాకు ఊరే ప్రభావం కాబట్టి నేను దీన్ని చూసి మేము అతిశించబడే ప్రభావ మిమ్మల్ని చూసి మేము అతిశహించడం ప్రభావం మీ అందరినీ మేము ఆనందించాల ప్రభావం కుటుంబం అందరికీ అనుగ్రహించమని నేను ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ నేను కుటుంబం శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ ఎందుకంటే మీరు తోడండిన ప్రభుత్వ వీటిలో తోడే ప్రభావ మీ యొక్క కంచకాబ్బాలు అనుగ్రహించండి తండ్రి ఏ శోధన ప్రభావ ఎటువంటి కేడు తెగలు దరిచేరేరకుండా కాపాడే ప్రభావ సేవలో బలంగా వాడుకోమని నాకు ఆత్మను రక్షించవరిగా మార్చమని తండ్రి మీద గొప్ప కార్యాల వర్గాల జరిగించమని నామానికి మహిమనందమని ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ స్వరం వినిపించిన మా జీతాలు సరి చేసుకునే అవకాశం అనుగ్రహించినందుకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ప్రభా ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు వదనాలైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ సన్నిధిలో మమ్మల్ని తన మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంత వదనాలు ప్రభావ మేము ఎన్నికల్లో మా యొక్క ప్రాధాన్షాలన్నీ భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రారంంకి విజయం దయచమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం బహు కష్టకాలం ప్రభు శమల కాలం ప్రతి దశలో మీరు కాచి కాపాడుతున్నారు కాబట్టి మేము యోగ్యత కలిగి మీ ఎదుట ధైర్యంగా నిలవడం శిక్ష శిక్ష శక్తి పొందులాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం లేకుంటే మాకు శక్తి ఉండదు ప్రభావ పశుదాత్మ లేకుంటే గుర్తింపు ఉండదు ప్రభావ పరిశుదాత్మ లేకుంటే మీ ఎదుట నిలవడలే ఏమైనా ఒక అటువంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి మీకే వందనాలైనా తన మంది ధనవంతుడు ప్రభావ ఒక రోజు ఇంత దానం చేయలేదు ప్రభావ వాడి స్వార్థ పరుడు వాడు తన అంత వాడి వాడి కుటుంబం కొరకే లాభం చేకూర్చకుండా ఏ రోజు కూడా పేదవాళ్ళను కనికరించింది కాదు ప్రభావ ఒక అనాథకు ఒక దండం పెట్టిన వాడు కాదు ప్రభావ కానీ మేము ఉండడానికి వీళ్ళే ప్రభావ అవును ప్రభావ మమ్మల్ని మీరు ఈ లోకంలో ధనికులుగా పెట్టినారు నాయన మంచి చదువు ఇచ్చారు మంచి ఉద్యోగాలు ఇచ్చారు మంచి జీతాలు ఇచ్చారు కానీ ప్రభావ మేము తను ఏ రూపకంగా కూడా ఆ ఉండడానికి వీళ్ళు ప్రభావ ఇక ధనాన్ని మేము ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించడం ఎందుకంటే మాకున్నవన్నీ మీరు ఇచ్చినాయే ప్రభావ కాబట్టి మిమ్మల్ని మైపురుస్తుతం మీ వరకు జీవించే బిడ్డగా మమ్మల్ని అందరినీ తయారు ప్రార్థిస్తున్నాం మేము ఉంటుంది శ్రమల కాలం లాస్ట్ డేస్ కాబట్టి తండ్రి ఏ రీతిగా మీ కొరకు అంగీకారం మనగించి నడిపించమను లాజరు బహు శ్రమలు అనుభవించండి ఈ లోకంలో ఎందుకంటే అతని మార్గం ఎన్నుకోలేదు ప్రవ్వ శ్రమలను తప్పించుకోమని మీరు చూపించిన కానీ అతను అది గ్రహించలేకపోయాడు ప్రవ్వ ఎవరు అతనికి చెప్పలే ఏ యాజ కూడా ఆ మార్గం చూపించలేదు ప్రవ్వ కానీ మేము వాళ్ళందరికీ చూపించాలా ఏ రీతిగా ఈ లోకంలో ఆర్థికంగా మెరుగుపడాలా ఎందుకంటే అన్యులు ఆ యొక్క అభివృద్ధి పొందుతున్నారు ముబిడ్డలు తన మళ్ళీ బానిసత్వంలో ఉంటున్నారు మేము ఆ రీతి ఉండకుండా వారిని అందరినీ మీ చెంతగా నడిపించాలా మీ అంద ఐశ్వర్యవంతులుగా తయారు చేయాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ సౌరపకు తండ్రి కృపా మైడ నీకే వందాలిసయ్య అబ్రహామి శాఖ యాకట్ల గొప్ప దేవ నిన్నా నేడు నిరంతరం ఏకరీతికున్న దేవ మహాగణ మహోన్నతుల సర్వాధికారి నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపచుకున్న అయినా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న దివరాత్రు మమ్మల్ని కాచి కాపాడి గొప్ప దేవ పరిశుతులను తండ్రి నీకే వందాలిసయ్యా నీకే కోట్ల కోట్లా అధికజ్ఞతా స్థుతులు ఘనత మహిమా ప్రభావం సమర్పించుకోవడం అయినా గొప్ప దేవ ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ యొక్క సన్నిధికి వచ్చిన మీరు మొత్తం మాట్లాడినారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచని నీకు వందాలి సయ్యా నీకే స్థుతులు సోతలు అర్పించుకున్నాయన ఓ ప్రభావ ఇక శ్రమల కాలంలో మేము ఉంటుందిగా ప్రభావా మేము ఏ రీతిగా జీవించాలనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రతి దశలో ప్రభావ నైనా మేము మీకు విధేత చూపించినైనా మీద వినయ వైభక్తులతోని ప్రభావ ప్రీతికర్మ సేవ మేము చేయాల ప్రభావా ప్రతి దశలో ప్రభావ మేము మీకు ఓ ప్రవా నన్ను విధేత కలిగే ప్రవా మీకు నీతి సత్యాన్ని ప్రకటించి పెడల్గా మమ్మల్ని తయారు చేయాలని ఆదిష్టమైన వాక్యం చేత మాతో మాట్లాడిన ప్రభ ఈ లోకంలో ప్రభావ ధనవంతులు ప్రభావి ఎవరు కూడా ప్రభావా సాయం చేయలేదు ప్రభావా కాబట్టి నైనా ఈసే ప్రతను ఆ రీతిగా గ్రహించలేకపోయింది చివరి వరకు ప్రభావ కానీ ప్రభ నా తను ఏసే ఆ రీతి ఉంటుండగా ప్రభు లోకంలో ఆ రీతి ఉంటున్నారు ప్రభావ మీరు ఎంతగా ఇచ్చినా కానీ ప్రభావ ఇంకా అట్లనే తన ధనవంతులకు ఉండిపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళగా ఉండిపోతున్నారు ప్రభావా రీతి ఉండకున్న ప్రతి ఒక్కరు ప్రభావం ఎందు ఐశ్వర్యవంతులుగా తయారుగా ఉన్నారు ప్రభా ఆ స్థితికి ఎగులాగిన ఆ స్థితికి ప్రభావ అనేకులు ప్రవాణ తండీ ఈసు ప్రవచ్చ సాయపడమని గొప్ప దేవానికి వందాలుసాయా అనేకులు ప్రభావ ఎంతోమంది అనాథులు ఉన్నారు ప్రభ విధరాలు పేదవాళ్ళు ఉన్నారు ఇస్తే ప్రభు అందరికీ ప్రవాణతండి ఈసు మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి ప్రభావ మేమకి మేము సాయం చేయాల ప్రభావ ఎందుకంటే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసిన ప్రభావ మీ ఎందు ప్రభావ వాళ్ళు కూడా ప్రభావ ఐశ్వర్యవంతులుగా తయారు కావాల ప్రభావా స్థితికి మేము వాళ్ళందరూ నడిపించలాగల అంటే జ్ఞానం ఇవేచినా మాకు అందరికీ అనుగ్రహించమని ప్రధాష్టమైన గొప్ప దేవానికి వందలు ఇస్తాయ్యా పది మీ ప్రేమను మేము చూపించాలి మనుషులకు నైనా అరు ఎదుగు మీ చెంతకులు నడిపించగల ప్రభావ ఎందుకంటే లోకమంతా స్వాతము ద్వేషముతో నిండుకునేది ప్రభావా బట్టి అలాంటి టైంలో మిమ్మల్ని పెట్టిన ఈ లోకంలోనైనా కాబట్టి మీ ప్రేమను మేము వాళ్ళకి రుచి చూపించాలా ప్రావా అనేకులు మీ సిరోజ్ ఎంతకు నడిపించాలా మీకు రచనల్లో నడిపించాల ప్రభావా అలాంటి అభిషేకం మాకు దయచేయండి పశుతాత్మ అభిషేకంతో అందరూ నూతనంగా అభిషేకించిన ప్రవా ఓ ప్రభవ తనేసి ప్రభ తిన్ని వల్ల మొత్త వల్ల ఐదుకమైన విచారాలతో మేము కొట్టుకొనిపోకున్న ప్రభ ఎల్లుపు ప్రారంభం చేయాలి ఏది మేము శక్తివంతంగా నిలబడాలంటే మీ ఆత్మాభిషేకం మాకు అవసరమైనా మీ వాక్యములు మేము ఎక్కువ కలిగి ఉండాలి ప్రభావా ప్రతి మా జీతాల ప్రభావ సంపూర్ణంగా మీలో మీకు కొనసాగించుకోవాల ప్రభావాలో ఎలాంటి అపవిత ఎలాంటి అవధీత ఉండడానికి వేరేది ప్రభావ వాటి మాకు విడుదల కల్పించమని ప్రాదిష్టం ప్రతి దశలోనైనా మీ వల్ల మేము పరిశుభంగా జీవించాలనైనా మీకు సరత సంపూర్ణత పశుతమే కలిగి దినదినం మేము జీవించాలా ప్రతి దశలో ప్రభావ నైనా మీకు మిమ్మల్ని పోలి మేము అలాంటి సేవా జీవితాలు నడిపించమని గొప్ప దేవ ఏమే ఉంటుంది ఈ శ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో అయినా మీరు మమ్మల్ని కాపాడుతా మీరు మాకు వాగ్దానం చేసినారు ఆ వాగ్దానాన్ని ప్రభావా జీవితంలో మీరు స్థిరపరిచిన వైరస్ నుంచి ప్రతి దాంట్లో నుంచి మీరు మాకు విజయం ఇచ్చినట్టు అన్నింటిదీ మీ మాకు విజయం మేము పొందినాం ప్రభావ ఎందుకంటే అది మీల్లే సాధ్యం మీరు మాకు ఇచ్చిన అతిథిగా కాబట్టి రాబోయే దినాల్లో ఇంకా బయకమైన శ్రమల కాలం వాటి మీద కూడా ప్రభావ మాకు విజయం ఇస్తారనే ఒక పని కొరకు ప్రభావం మీరు మాకు లోకంలో తీసుకొచ్చినారు గొప్ప జనమంతరని ప్రభావం మీ ఎంతమడిపించాలా అనేకులు ప్రభావతాన్ని ప్రభావం ఆచర్లాగా పేదవాళ్ళగా ఉండిపోయినారు ప్రభావ వాళ్ళందరినీ ప్రభావం మీ అంతమడిపించాలా ఆత్మీయ దశలో శరీకంగా ప్రభావ అతి దశలో ప్రభావ వాళ్ళు అంటే జ్ఞానం అని ప్రాదిష్టమైన నేను మిమ్మల్ని వచ్చిన జ్ఞానం ఈ లోకంలో ఎవరికి లేదు ప్రభావ కానీ మీరు మాకు జ్ఞానం ఇచ్చిన వివేచన మాకు అనుగరించినారు ప్రభ అది మేము మీ మహిమర్థమే మేము వాడుకొని అనేకలు మేము ప్రకటించి మీ చెంత మీద నడిపించాల మీ గొర్రెలు మేము కాయాల ప్రవా నైనా ఈస్తు ప్రభ పేతులతో మీరు అన్నారు ప్రవా పేరు నిజంగా నేను ప్రేమిస్తున్న గొర్రెలు కాయమన్నారు ప్రభావ ఓ ప్రభావ మూడోసారి ప్రవ తన వచ్చేసింది ప్రభావా కాబట్టి ప్రతి దశలో మీరు మమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నారు ప్రభావా కాబట్టి ఎక్కడ కూడా మేము వ్యసన పడుకున్న ప్రతి దశలో మీ వాక్యానికి మీ ఓ ప్రవ మీ తండ్రి ఇస్తు ప్రవ మీకు విదేత చూపించి ముందు నడుచుకున్న పోవాల ప్రావా అలాంటి జీవితంలో మాకు అందరికీ అనుగరించి ప్రాదిష్టమైన మీ కృపలు మమ్మల్ని అందరినీ కానీ భద్రప్రస్తోంది కానీ కానీ కానీ వారస్ బాధ్యత అందరినీ స్వస్థపచ్చండి ఆర్థికంగా మెరుగుపరచమని ప్రదిష్టమైన గొప్పదే ఆర్థిక వ్యవస్థ అంతా దిగజారిపోయింది అన్ని రేట్స్ పెరిగిపోతున్నాయి భయంకరంగా ప్రభావ ఉద్యోగాలు పోతున్న ప్రభావ ఎంతవంత భయంకర పరిస్థితి ఉంటుందిగా ప్రభావా ఆర్థిక పరిస్థితి మెరుగుపచ్చమని ప్రాదిష్టం ఉద్యోగానికి ఉద్యోగం శాలీలు తక్కువ ఉన్న అందరి శాలరీ అనుగరించమని ప్రాదిష్టమైన రాబోయే దినాల్లో ప్రభావాత ఏ రీతిగా మేము ముందుకెళ్ళాలాలో ప్రభావా మీరే మాకు జ్ఞానం అనుగరించి మార్గం చూపించి నడిపించండి నాదేమైనా ప్రభావా రాక్కడ బహు సమీప ఉంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపచ్చాలా సంస్థ జిల్లాలో మీరు శిష్యులుగా చేయాల ప్రభావా మీరు ఏ విధ మీరు ఆజ్ఞపించినా మా అన్నిటికీ ప్రభావా అన్నింటినీ ప్రభావా అందరికీ బోధించి ప్రభావ మీ చెతో మీద నడిపించాల అలాంటి అభిషేకం మాకు కనుగరించమనిష్టం అయినా ఓపిక సహనం దీర్ఘాంతమరించమని ప్రాధిష్టమైన ఓ ప్రభావ మీలాంటి మనసు మీద హృదయమ అనుగరించండి మీ మనసు మేము పొందుకోవాలా మీ ప్రేమను మేము నింపుకోవాలి ప్రభ మృదయాల్లో ప్రభ అకలు ప్రకటించలే లేవనెత్తి ప్రతి చోట మీ కొరకు శాశనం పెట్టుకుని మీరు ఆ కుర్మూర్ సిద్ధపచ్చుకోమని ప్రార్థిష్టమైన యాదనలు పాల్గొన్న బ్రదర్స్ ఇస్తారందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి పిల్లల చుట్టూ కుటుంబాల చూడట కంచేసి వైరస్ నుంచి కాపాడి మీ కృపలో భద్రపచ్చుకొని ప్రతి చోట మీ కొరికొక మమ్మల్ని శాసనలు పెట్టుకొని మీ ఆ కొరికి సిద్ధపచ్చుకోమని ప్రాదిష్టమైన సందర్శకాల ముట్టు ప్రభానకు మంచి ఆర్థించండి మీ పర్లకు మీ సమాచితమైన జ్ఞానం చేతి నింపండి వెళ్ళిపచ్చని ప్రభావా నైనా మీకు ప్రవేశాత్మైన పరిచయలో ప్రభావ ప్రభావ మమ్మల్ని పాలు భాగస్థితి ఇస్తాం తాన్ని నీకు వందలు ఇస్తాయా నీకే స్థుతులు సోతలు అర్చించుకున్నాను ఇటు అన్నింటి మేము అర్థం చేసుకోవాలా నేర్చుకోవాల ప్రభ ఓ ప్రభావ అనేకలు ప్రకటించాలా రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో మనుషులు గ్రహించలేని స్థితులు ఉన్నారు ఆచారబద్ధంగా వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతున్నారే కానీ ఈ లోకం రాబోయే పదవాన్ని ఎవరు కూడా గ్రహించలేని స్థితి ఉన్నారు క్రైస్తవ సంఘాన్ని సిద్ధ పరిశీలిన ఉన్నారు ప్రభావా మేము కావాలి వాళ్ళగా ప్రభావ బుద్ధి మీద నిలబడి రాబోయే ఉపదవాన్ని పసిగట్టు ప్రభావ మేము హెచ్చరించాలా మనుషులు అనేకలు మీ చెంత నడిపించాలా అలాంటి దైవికమ జ్ఞానం అలాంటి ప్రవేశాత్మైన జీవితంలో సేవలు నడిపించి అనేకులు మీకు సిద్ధపరచాలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభావ మేము అనేకులు సిద్ధపరచాల అలాంటి సేవలో నడిపించి మీరు ఆ కుర్మూర్ సిద్ధపచ్చుకొని నాన్న కుటుంబం చుట్టూ అగ్ని కంచేసి పిల్లల మీ కంచేసి మీకొక శాసన పెట్టుకుని ఉన్న అభిషేకం దచ్చేసి నా బంధువుల కుటుంబాలకు అందరి మీ మార్చుకుని ప్రవా అందరి సత్యం నడిపించాలని ప్రవా ఈ ఆరు పాల్గొనే వాళ్ళ కూడా సత్యులు నడిపించి మీకొక శాసన పెట్టుకొని మీరు ఆ కుర్మలు అందరూ సిద్ధపచ్చుకోమని త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములను ప్రార్థించిన నామంతం ప్రభా ఆదివాణి సో నాదివాణి సోదం ప్రభా అలరియా నాదివాణి సొత్తం క్రమాట ఇతర భాగం మేము చూడాలేసు ప్రభా దానందం చేయాలే ప్రభా ఆివానికి సొంతం చేస్తాం నాదివా మాకి ఇచ్చినంత నదే వేసు ప్రభా ఆదివాణి సొత్తం ఏసభ ఒక దినం ఉంటుంది సో ప్రభావ మేము నీ దగ్గర శక్తివంత ప్రభావ నిలబడి ఉండాలి నిందరై ఉండాలి ఎసుప్రభ నా దివానికి సూతం అలలియ నాదివానికి సోతం లేదా ప్రభావ ప్రభావాన్ని పర్వక్రం చే చిత్తాన్ని చేసేవారు పర్వక్రదం చేస్తాను చెప్పినేసుపభ నీ చిత్తానికి జ్ఞానం తెలియదొచ్చి నాదివానికి సూతం చేసాం ఏసే ఆకి వంద రేసుప్రభ మా కుటుంబం బంధువులు ఎంత ప్రభావ రక్షణ పొందాలా పోయి చెప్పాలా వాళ్ళ కోసం ప్రార్థించే చెప్పాలా వాళ్ళు ప్రభావ రక్షణ రావాలా అలల్లీ అనాదివానికి సూతం వాళ్ళ కోసం నగ్గర గుజాడుకోవాలి సుప్రభ అలలీ అనాది ఆ బూలకు ఉన్నప్పుడు ప్రభావ వాళ్ళకి చెప్పాలా అక్క పక్కకు చెప్పాలా ఇతరులకు సుప్రభ అల మన వేషారం ఉంటే చూపించండి సుప్రభ నా దేవం ఉంటే తొలగించండి అలాగే నాది అపీతి గల సేవ నీ భయపర్తి సేవ చేయాలా ఇదార్థ సేవ చేయాలా నా దేవానికి శోధం నీలాంటి మంచి నీలాంటి జ్ఞానం మాకు కలిగించే సుప్రభ అలాగే ప్రయాసం ఎవరు నేను సుప్రభ దేనికి పనికిరా నే సుప్రభ అలా నీ నత్తం కొడుకుని ప్రభా రకరకాల శోధించి కాసు కాబడి కూలం నిలబెట్టుకునే సుప్రభ నీ యొక్క నీకు చిత్తాన్ని మా దగ్గర అందరి ద్వారా నెరవేర్చుకుని ప్రార్థించం నా దీవానికి శోదం చేసం అలాగే నాది అప్పుడు గొనల కోసం అక్కడి కోసం నన్నీలు ప్రార్థించ గొప్పకొని ప్రార్థించాలి సుప్రభ ప్రార్థన శక్తి వరదని అలాగే నాదేవ ప్రార్థన ప్రభావం నేను చేసే ప్రార్థమలా కరణ చేసి మీ సాధ్యం వేసే నా దేవా పూజను కనికరించని ఆదరించని అలది నాదే వాళ్ళకమైన క్షమించని అలదిగా నాదివానికి శోతం చేసాం అలది రకం అలని సరస్వతం రావాలి శ్రీ దగ్గర రావాలేస ప్రభ నా దివానికి శోతం ఈ లోకంలో ఎంతమంది అందరి కోసం ప్రే చేసిన అందరి మీద జ్ఞానం తెచ్చేటండి ఈ లోకంలో గుడి దేవతను చిడేపించింది ఆత్మ తెలివని సువార్థ పంపించిన వాళ్ళవి రక్షణ పొందాలేస ప్రభావాన్ని కరణించని నా ప్రభానికి శోధం చేసాం ఏసే పొత్తి రక్షణ పొందాలేసో ప్రభావ అలది ఆ ప్రార్థన చేసి మావంతి కరణించని ఏసో ప్రభ నా దేవానికి శోధం చేసాం ఆ కుటుంబ ప్రభావ హళన పోయి చెప్తుంటే హళది అందరూ పచ్చవాడి అలా గుణ పట్టుకొని హళరియ తన ఉదయం నీకు సమర్పించుకునే సుప్రభ అటీసీ ప్రభావ స్వార్థం మేము చెప్పాలేశప్రభ ఈ నిన్న ఎప్పుడు చెప్పాలే సుప్రభ ఈ లోకం నుంచి చెప్పాలే సుప్రభ మీరు ఖారించని అలరి యొక్క ముట్టం తాకని ప్రతి కుటుంబం రక్షణ పొందాలా అలరి వరకు పారాయం చేయాలా చెప్పాల వాక్యం చిన్నపిల్లలతో పెద్ద పిల్లలు వాక్యంలో నడిపేయాలా సేవలు నడిపేలాసు ప్రభావ ధన్యత దచ్చని నా దాన్ని కారించండి నా దేవానికి శోధం చేసాం ఏసు ప్రభాన తాకని ఇంకా గుణరా తెలివేచ్చని నీ బలం ఆరోగ్యం తెచ్చని అక్క ముఠం తాకని బలం చెక్ తెచ్చని అక్క విప్ర వాక్యంలో ప్రభావం నడిపించని ప్రభావం వివాకం చెప్పాలొచ్చి మీరే సహాయండి అలాగే అన్న బంధువుల మీద పరిధిాత్మక బలం తొనిపి వాళ్ళవి ప్రవాహాలలో ఇంకా వెలిగించి సేవలు వాడుకొని పిల్లలు ముట్టం తాకండి పిల్లలు మీరు నిశ్చితం చేసి మీ పరిశుధాంత జ్ఞానం తెచ్చని మీ సేవలో బలము వాడుకొని నా దేవాన్ని చేసాం ఇష్టప్రభ మన ఎంతో సేవకులు పడిపోయిన ఇష్ట ప్రభావ తిరిగి లేవనె ప్రారంభ సేవకులు లేవనైతే ప్రారంభించు అలాగే అందరూ సేవ చేయాలి ఇష్టప్రభ నాదీవానికి శతం ఆ చక్రపదం తాకండి జ్ఞానం లే తెలియచని ఆయన దాన్ని నిశ్చితాన్ని తనను నేర్పించుకోత్మభిషేక బలం తెచ్చని అలాగే వాళ్ళ కుటుంబ సేవలు వాడుకొని వాళ్ళ భార్య చేసుకొని సంతాన కలిగించేసి నూతన బలం నూతన శక్తి తెచ్చని వాళ్ళ కుటుంబంలో ఎవరివి ఇవ్వకుండా ప్రభా అందరూ ప్రభ రక్షణ పొందాలి ఆత్మలు తెలియని వాళ్ళ ఉదయం తట్టించండి ఇష్టప్రభ ఆ కుటుంబ కుటుంబం రక్షణ పొందాలా రాక సంభవించింది అందరూ వేసుకునే భాషను పొందాలా అందరూ రాక్కడ సిద్ధపడాలా మీరే కాని చెప్పి మేస్తున్న ప్రసం గొప్ప దేవ మహిమకు పాత్ర స్థుతులకు పాత్రడ దేవాది దేవా మీకు వందనాల ప్రభా ఏసుమం బట్టి ప్రభా వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడారు మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రభావని వందనలు వేసు ప్రభావం మీ నామం మహిమార్థమై ప్రభావ ప్రతి హృదయంలో వాక్యాన్ని నీరు కటి మీరు దండి ప్రభావ దృష్టిని మీరు బంధించండి ప్రభా సర్వోన్నత దేవా కృపమయ్య మీకొరకై నిరీక్షణ కలిగిన ఈ జీవితాలు ప్రభావ మీరు అక్కడ అనంతరం వారికి ఈ ప్రభావ మీకొరకై రోషం కలిగి మీరు ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభావం ప్రతి ఒక్క వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని మీ నామా మహిమార్దమై జీవించే బిడ్డలుగా మీరు తయారు చేయండి ప్రభావ మీ గొప్ప చేత మీకు అనికరం చేత ప్రభావ మీరే గొప్ప ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభావం వేయడానికి వీలేదు ప్రభావ ఎన్ని బాధలున్నా ఇరుకులున్నా శోధనలున్నా ఇబ్బందులున్న ప్రభావ మీ నామ మహిమార్థమై దేవా ముందుకు వెళ్ళే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి దాని ఏసుక్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ దేవునకు కృప సమాధానం వైరస్ బిడ్డకు మన కుటుంబంకు మన ఫ్యామిలీకు పది బిడ్డకు దేవుని కృప సమాధానం సదాకాలం తోడు కాక అమీన్